పరశుధ్రవాగు తండ్రి వందనాలైనా మహోన తరగు దేవ మహిమ స్వరూపి మీకు వందనాలను అయినా మాకు ఇస్తున్న అవకాశం బట్టి మీకు విన్నాను ప్రభా ఈ యొక్క మహాశ్రమలలో మేము మిమ్మల్ని పిటించాల గణపచ్చాట ప్రభా పురుషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షాన్ని తయారు చేయండి ప్రతి చీపతి గురాత్మ అంధకార శక్తులను ఏ సీకరిస్తున్నా అన్న పాటలను బంధిస్తున్నాం హాలీగా తర్వాత నెట్వర్క్ కనెక్షన్స్ మీరే సహకరిగా ఉండండి ప్రభావా ప్రార్థనలో మీరే భయపన ఉండండి ప్రవా అవును తర్వాత యుద్దము యహోవాది హాల్గా అందులో మేము సైనికులుగా ఉన్నాం ప్రభావ ఎటువంటి క్రమంలో వచ్చినటువంటి కష్టాలు సంపూర్ణంగా మీరుకుని జీవించే బిడ్డలుగా తయారు చేయండి మీ యొక్క ప్రార్థన అంతట్లో మీరే మనం సహకరికి ఉండండి ప్రతి విషయంలో మీరే ఆధిపత్యం వహించింది తర్వాత ఏ రీతిగా ప్రార్థించాలి మీరే మాకు నేర్పమని మీరు మాటలు మాట్లాడండి మా జీతాలను తెరిచండి ఆదరణ అనుగ్రహించండి విశ్వాసాన్ని బలపరచండి అవును ప్రభావం వృద్ధులను పరిశీలించండి బలహీనం కలిగించండి ప్రభావం ఎందు బలవంతులుగా ఉండేలా అతని సహాయపడండి దీనికి సత్యాన్ని పైడంగా ప్రకటించి బిడ్డలుగా తయారు చేసి మీరు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి యుద్ధమూయో యుద్ధమూయో రాజులు మనకు వరులేరు షూరులు మనకరులేరు రాజులు మనకు వరులేరు షూరులు మనకు వరులేరు సైన్యములకు మనంద सय्ञ मूलपु अधिपतिना यहोवा मनंदा युद्धो यो वादे युद्धो यो वादे युद्धो यो वादे युद्धो यो वादे బాధలు మనలను కుంగరిసిన వ్యాదులు మనలను పడదు సిన బాధలు మనలను కుంగరిసిన వ్యాధులు మనలను పడదు సిన విశ్వాసమునకు కథనా ఏ సయ్యా విశ్వాసమునకు కథనా Yesaya mananda yudamu yehoade, yudamu yehoade, yudamu yehoade, yudamu yehoade, yudamu yehoade. ఎరికో గోడలు ముందున్నా ఎర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందున్నా ఎర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుంద భయం మనకింకా అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింక యుద్ధముయో వారే యుద్ధము ఎహో వారే యుద్ధమూయో యుద్ధము హో వారే సాతాను గాజించు సింఘము వలె వచ్చిన తను గాజించు సి వచ్చిన యోగా గోత్రపు సింహమైనా ఏ సయ్యా మనంద యోగా గోత్రపు సింహమైనా ఏ సయ్యా మనంద యుద్ధము వ్యో వారే యుద్ధము హోవారే యుద్ధము వ్యవే భా భాగర్ మన మధ్యలో ఉన్నారు మనసు ప్రార్థన చేసుకున్నాం ప్రేమికుల ఇంటర్గా నమ్మకాలకి మరియు సార్ కొంత చెల్లించుకుంటున్నాం ప్రేమించి మాకు మరియు తెలువనికైతే ఒకటి వారం కలిసి ఉండే వాళ్ళు నోట్లు కుట్టున నమ్మకం ఎంతే మీ యొక్క మీ యొక్క రక్తులతో కొనపడినటువంటి విధుల మధ్య అదే నేను వచ్చి దేవా వారితో పాటు పంచుకోవడానికి ఏ ఆసక్తి దేవ నేను పంచుకునేటటువంటి వారికి నేను ఎప్పుడూ ఆశ్రయించిన నమ్మకం అయిందేమో ప్రేంగులు రాజయాత్రండి నమ్మకం నా నోట్లో మేము నోట్లు పెట్టడం నమ్మకం ఎంత ప్రేమలకి రాజా కలిసి మేము వైపు చూస్తూ మీ యొక్క హాయం కొరకుంటాం సమయాన్ని మాకు రాత రాశీర్వాద పెరం కానీ ప్రయోజనకరం కదా మనం తండ్రి తగ్గించుకుంటూ ఆరక్షిస్తూ నా పోతారు తండ్రి ఈరోజు ఈ వాక్యం కొరకు నేను ప్రిపేర్ అయ్యిందంటే నిన్న విజయ్ చెప్పిన ఒక మాట గుర్తొస్తా ఉంది అదర్వైజ్ ఆల్సో ఏంటంటే వాక్యం నువ్వు చెప్పే వాక్యం పాటించినప్పుడు నీకు వాక్యం చెప్పేసి యోగ్యత లేదని అందుకని నేను వాక్యం చెప్పట్లేదు కొన్ని తలంపులు షేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఎస్టేర్ గ్రంథం నుంచి రెండు రెండు తలంపులు నాకు దేవుడు ఆ రెండు తలంపులను మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎస్టేర్ గ్రంథాను మనకందరూ కూడా సుపరిసిద్ధం కాబట్టి Let us not get into reading all the scripture there. We are all familiar with that particular portion what I am speaking of. Let's talk about Pramaktyam and Attentive Vishayalam. One is that we are going to be able to do the relationship between the two and the two and the two and the two. We are going to be able to do the relationship between the two and the two and the two. It's about today's context. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజుల్లో అంత దినాల్లో మనం దేవనల్ని దేవుడు ఈ స్థితిలో ఈ పరిస్థితుల్లో మనల్ని ఎందుకు పెట్టినాడు లేక మనం ఎందుకు ఈ కాలంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సమయంలో మనం జీవించాం ఆయన యొక్క ప్రతాంతో విమోచించబడిన వారి విశ్వాసులుగా ఈ యొక్క ఈ యొక్క ఉగ్రత ఈ పాండమిక్ టైంలో ఈ యొక్క అవిశ్వాసము భ్రష్టత్వము ఈ లో ఎంతపోతున్నటువంటి సమయంలో ఒక చిన్న గుంపుగా దేవుడు మనల్ని ఎందుకు పెట్టినాడు అండ్ స్పీక్స్ అబౌట్ సైన్ ఈ సమయమందు మనను దేవుడు ఎందుకు పెట్టినాడు ఇదే ప్రశ్న ఆ మొదట ఎస్ పేర్ అంటాడు సచ్జ్ దిస్ టైం ఈ సమయమందు ఆ యొక్క సమయ మాట్లాడకం అవనముగా నుండి సహాయము విడుదల యూతులకు సహాయమును విడుదల మరి ఒక పిక్కులు నివచ్చును కానీ నీమును నీ తండ్రి వంటి వారు నచ్చితురు నీవు ఈ సమయమున ఈ సమయమైన బట్టి రాజ్యం అనుకువేమో ఆలోచించుకున్నాము ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు సమయమును మాట్లాడక మౌనమ్మ కావాలి ఏడల ఒకటి అయితే రెండో విషయము రెండో విషయము నీవు ఈ సమయమును బట్టి ఈ రాజ్యంకు వచ్చి మేము తీసుకో ప్రభు రెండు విషయాల గురించి మనతో మాట్లాడుతున్నాడు ఒకటి ఆ ఈ విషయంలో ఈ విషయంలో రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాం ఒకటి యూజ్లకు సహాయము విడుదల మరి ఒక దిక్కులోనే వచ్చును నీవు మాట్లాడక ఊరకుండి నీ ఎడలా అనే ఒక విషయం అయితే రెండో విషయము ఈ సమయమును బట్టి ఈ రాజ్యంకు నీవు ప్రేమ ఈ స్థితిలోనే ఉన్నావంటే ఈ రోజు ఈ స్థితిలో నేను దేవుడు పెట్టాడంటే దర్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ బట్ ఇఫ్ యు చూజ్ నాట్ టు స్పీక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అబౌట్ విచ్ దేవుడి నుంచి మాట్లాడకుండా విడుదల గురించి నీవు మాట్లాడకుండా ఉండిని విడుదల రక్షణ శువార్తకు సంబంధించినటువంటి ద కర్స్ ద డిగ్రీ హాస్ కమ్ అగేన్స్ట్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ దాట్ దే విల్ బి హిల్డ్ యూదులు సత్వేయబల్ అనే డిగ్రీ వచ్చింది నో వన్ కెన్ టర్న్ అవుట్ బట్ అట్ దిస్ డిగ్రీ ఇఫ్ డోంట్ హ్యాక్ యూ డోంట్ స్పీక్ ఇఫ్ యూ డోంట్ రిప్రజెంట్ దెన్ గా సహాయం వేరే దగ్గర నుంచి వచ్చింది నీవు శుభార్త చెప్పకుండా ఇంట్లో ఉంటే నువ్వు సాక్ష్యంగా నీ ఇరుపడి వారికి లేటు ఉండే నీవు వాక్యం ఇతరులకి చెప్పడానికి ముందుకపోతే సహాయం వారికి సహాయం వేరే దగ్గర నుంచి దేవుడిస్తాడు దాట్ ఈస్ ఫర్ ష్యూర్ నీ వాక్యం చెప్పలేదని ఆ ఆత్మ నశించిపోకపోవచ్చు కానీ నీవును నీ ఇంటివారు నశించగలుగుతుంది ఈ నీవును నీ ఇంటి అనే సందర్భం ఇంకొకసారి కూడా మనం పథన గ్రంథంలో చూస్తే ఏమని ఉంటుందంటే అపుల కార్యం పదహారు ముప్పై చూస్తే విశ్వసించిన విశ్వసిస్తే You need to be a fraction of your life That's why I am not a fraction of your life Salvation is not a fraction of your life You are not a fraction of your life And when you disabwe Then you choose not to speak such as this time And stand for the Lord such as this time To deliver the people from the destruction Then you will be under curse And uh, you are housed over you are going to perish so in bicara suitainatvanti maatade undi manajivitalo manu parikshinchukovali sindi visham ee rojulna devudu manalni enduku pettadu there is a purpose of god in our life that uh, we to be alive this point of time and this particular gender of our life that god placed us at a different different positions with different capacities given to different talents given different kind of abilities to us and tamaadiyalo todu goda devudu vachadu we are all blessed by the lord we have got some peace that we can share and more importantly god has given us the salvation there is a gospel there is a deliverance in our life we can we can preach the deliverance but if we choose to speak silent the help will come from somebody else some, some somewhere else but you and your family will perish your household will perish but if we choose to speak today then we and our household will be blessed. Amen. That's a God speaking to us and specifically in these last days God has a purpose in our life in saving us specifically here just not by random. Either you either know, you know, by by by a time factor we are not here but we are chosen ordained and with a purpose we are living today at this point of time. we see many men of god have leaving this world and in our in our lifetime we have seen a drastic change there is a biggest transition that is happening in this world and world is going towards and if we choose not to speak where we stand today what is that we are speaking today for the lord what is that we are free, teaching what is that we are seeing about the deliverance this is where god is speaking to us now round uh, of shyalukoste aa రెండో విషయంలో దేవుడు ఇంకొక తలతోటి ఏమైనా మాట్లాడుతున్నారంటే ఈ యొక్క హషారే రాజు ప్రభువు సూచిస్తున్నాడు ప్రభువు సూచిస్తున్నాడు హీ రెప్రజెంట్స్ ద గాడ్ ఎస్ రిప్రజెంట్స్ అర్చ్ ఆర్ యు అండ్ మీ అండ్ షీ కెప్ట్ అండర్ కంట్రోల్ షీఈ్ కెప్ట్ అండర్ ది అండర్ ది గైడెన్స్ అండర్ ది అండర్ ది ప్రొటెక్షన్ ఆర్ ది అండర్ ది ప్రొవిడెన్స్ ఆఫ్ హెగే again speaks about on spirit in our lives and there is a day appointed on a seventh day we have to be present ourselves before the king the seventh day is the lord's day bible ikkada rasandi yedava samasram ayina elapallo yedava samasram seventh day is the lord's day we are going to be standing before uh, the god the god what kind of a preparation that you have prepared to face him ki lokam lo unnappudu In movement in that middle two hours. The Holy Spirit is leading you, providing you with all that what is required to equip you. Speaking of the story about glory, you could become the propriety divine and say, you're in a pic of duh. You're following the theory, you choose the divine divine God. You're taking the definition of bliss in this work. ఏ రకమైనటువంటి ఆఫర్నాలు ఏ రకమైనటువంటి సృస్తులు ఏ రకమైనటువంటి వీ వాంటెడ్ టు బియర్ హి ఇస్ గోయింగ్ టు గివ్ యు అండ్ మైండ్ యు వన్ ఇంపార్టెంట్ టిక్ పరిశుద్ధాత్మ కన్నా దేవుని గురించి మంచిగా తెలిసే వాళ్ళు ఎవరు లేరు అంటే ఎగో నోస్ ఎగ్జ్ 10 very well about things taste things nature things preferences so is holy spirit in our life he means according to the choice preferences and the taste of the lady displayed if we choose if we choose the kind of dress the kind of wearing kind of attire that is pleasing to the lord ivartha kuda aardinalu aru nelalu aru samasnalu mana jeevithamlo unnatuanti aru kaalalu edei devudu manaki ichinadu ee prayasthira kaalamlo this was given for a purification She was undergoing a different kind of purifications and the materials that she had been used, it had been extensively recorded in the Word of God that she has been prepared with a different kinds of senses kind of for her preparation, to present herself. There is an attire, there is a thing. That is what she has done. She has been prepared with different kinds of senses for her preparation, to present herself. That was recorded there. But, uh, at that point of time it is recorded that uh, asherosh king was reigning this uh, particular part of the world from libya to the pakistan kingdom and he is in the 480 bc and he reigned for 200 years his kingdom and uh, his kingdom is the largest kingdom by the way next to babylon okay and then he he is been replaced by a greek kings after he has got the uh, ease repeated but that particular point of time and that particular period of time what god is speaking how god is preparing devuda emysta vachinadu anna danne tala dearga deentlo record cheyiberindi in the 7th day of her feast avasthiki avasthin failed to present herself that was again on the 7th day she was failed to present herself The opportunity has been given to uh, others, and these others were 400 beautiful girls, virgins, who were chosen from the whole land, and Esther is one of them. Then, all these 400 women of that particular season, with uh, that particular age, with that particular period of time, they have chosen their own attires. ఇంకా రకరకాలైనటువంటి ఆభరణాలు ఇంకా రకరకాలైనటువంటి దేశధారణ ఇంకా రకరకాలైనటువంటి అలంకరణలు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా అడిగి హెగేసుకుంటూ ఉండదు ఆ టైంలో బట్ ఇట్ వాజ్ రికార్డెడ్ సింగ్ ఎస్టెర్ ఎస్టెర్ ఆ హెగే నిర్ణయించిన దాన్ని మాత్రమే తీసుకుందంట ఆయనకు మించిన దాన్ని ఏది కూడా ఆమె కోరలేదంట మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు కోరుతూ ఈ రోజు మన జీవితంలో It went to purification of life. We recommended it to Siddhapatna Kaliya. We are subject to how we are subject to be subjected under the Holy Spirit, how we are leading. Because a day is going to come, the seventh day, the Lord's day, where you have to go and present yourself. This, this is a personal admonition that the Lord is giving to us today. That you have to present yourself, if you fail, Awasthi failed and she was no more of the dream. She was left for the kingdom. Manangoda, it was Isitapar Samyam and Devaraya teacher being Mano Sarikaramiya Vincu Kapote We have not presented ourselves well before the king. Then we are also going to be using that that eternal purpose would come as first. There is a purpose. There is a position with the king that whoever presents herself well is going to be seen raining gold to now are we using that that we stand up about it this is it about our class and life and the first part of the thing what i have ten words is the it say it say it's our external life the external life is are we keeping quiet looking at the context they army choose to be a silent they will matlab maunam gaani the reality are we are we representing that kind of group today or are we saying no lord i do want to be like that i want to be i want to be guided by thee i want to be led by thee i want to be so the, the twofold thoughts one speaks specifically about our preparation our inward individual life the second thing is how are we going to manifest himself here yeah. in yeah. this the breaths such as this time May the lord gives us intelligence and the knowledge to ponder over and uh, god made it place his word and in uh, he may speak to us each one of us according to our need praise the lord amen come can you read can you increase the topic i am going to listen to you we are going to talk about the time is important <laughs> అలాగే ఇంకొకటి ఏంటంటే మన పొరుగు వారిని మనం ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేస్తాము ఇంకొకటి మాదిరి కరకంగా ఉండము అత్తరైన సరిదిద్దుకోవాల్సింది పాలంలో చిన్న పడాలి అయితే ట్రేడ్ పాయింట్స్ ఎక్కువ ఉందాము మొదటిగా ఎవరెవరు లేరు తెలుసుకోవచ్చు పది మంది పేరు మీరు ఎవరు లేరు తెలు రవి లేడు లేడు సంపత్ మనోజ్ గారు లేరు మనోజ్ ఇంకంతే మిగతా వాళ్ళు అందరు సంపత్సార్ ఎవ్రీబడి అందరు నాగేశ్వరరావు గారు లేరు మిగతా వీళ్ళిద్దరు రవి అను మనోజ్ గారు లేరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అందరూ మొదటిగా సాంబ్రడర్ వీరి పిల్లల గురించి ఇంకొకటి మన యూత్ క్రిస్టియన్ యూత్ కావచ్చు మామూలుగా యూత్ వాళ్ళు ఉండే ఫిల్సీ థింగ్స్ వాళ్ళు యూజ్ చేసే డ్రగ్స్ ఎల్జీబీసీ వీటి అన్నిటి గురించి వాళ్ళు రక్షించబడాలి ఏ విధంగా ఎంత దిన కనీసము దేవుడు ఎవరు అని అంటే క్రీస్తు అని వారు గ్రహించుకునే అవకాశం వాళ్ళకి కలిగాలి ఎవరు వారికి అందరు కన్ఫ్యూజన్ లో ఇంకెవరు దేవుడా కొంతమంది అట్లాంటి వాళ్ళకి క్రిస్తు దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రక్షించబడాలి ఈ యూస్ గురించి వీడి పిల్లలు తెలియని డ్రస్ తీసుకునే వాళ్ళు వీళ్ళ గురించి ఒక తండ్రి నమ్మకం దేవా మాకు ఇచ్చిన ఈ విధాల సమయం బట్టి నీకు ఎంతో వందనాలు నీ వాక్యం చుట్టూ ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు ఆరాధించిన సమయం బట్టి వందనాలు తండ్రి ఆయన నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఏ నువ్వు మమ్మల్ని దర్శించావు తండ్రి ఆయన ద్వారా తండ్రి ప్రతిరోజు నువ్వు పోషిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందనాలు మా తలంపులు కాదు తండ్రి మాకు ఆకలి లేదు ని మాకు ఆకలే వైపు చేసి ఆహారం ఇచ్చేవాడు నువ్వు తండ్రి నీకు ఎంతో వందనాలు నీకెస్ తెలుస్తున్నాం తండ్రి ఎస్ జీవితంలో తండ్రి నైనా నువ్వు చేసిన కార్యములు ఒక గొప్ప విప్ నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి ఆయన ముద్దకాయని ఒక సాధనంగా వాడుకున్నారు ఆమె మలసటానికి అయ్యా తండ్రి నేను మంచి పాత్రగా వాడేరు తండ్రి నేను అటువలే ప్రభా జీవితము దానికి స్పందించింది తండ్రి ని ఎంతో వదనాలు మేము కూడా వాక్యం వింటున్నాం తండ్రి ఎంతవరకు స్పందిస్తున్నాం మౌనంగా ఉన్నామా మాట్లాడేవారుగా ఉన్నామా తండ్రి ఆయన సేఫ్ జోన్ లో ఉంటానికి ప్రయత్నిస్తున్నామా అనేక సార్లు సేఫ్ జోన్ లో ఉంటానికి ప్రయత్నించిన వారుగా ఉన్నాం అయ్యా మమ్మల్ని మరణించండి క్షమించండి అయ్యా తండ్రి ఆయన సేఫ్ జోన్ లో ఉంటూ వల్లే ఈ రోజు తండ్రి సువార్త ప్రకటన సువార్త ప్రకటించే కార్యక్రమం తండ్రి అడుగుంట పోయించు ర ప్రతి చర్చు ప్రతి నాయకుడు తండ్రి నైనా ఆ పని మీద ఉండాల్సింది అనేకలు ఆ పని కాకుండా వేరే పనిలో ఉండి పెద్ద పెద్ద సంఘాలు కట్టుకున్నారు అస్తారమైన ధనం సంపాదించారు విస్తారమైన సంఘాలు కట్టారు అయా తండ్రి నైనా ఏది ప్రాముఖ్యమైందో ఏ సిద్ధపాటు ప్రాముఖ్యమైందో ఆ సిద్ధపాటు గురించి జాగ్రత్త వహించలేదు ఆయా ప్రజల్ని ప్రభావ తండ్రి ఆయన రక్షణ గురించి అయా తండ్రి నైనా రాజు దగ్గరికి పోవాలా అయ్యా తండ్రి నువ్వు రానవి ఉన్నావు నీ రెండు రాకడ్లో మేమందరికి నిలబడాలా తండ్రి మీ రాకడ్ కొరకై మాసితో పాటు ఏ అలంకరణతో మేము ఉండాలా ఈ అలంకరణతో మిమ్మల్ని ఎదుర్కోవాలా తండ్రి నిజంగా మా జీవితంలో ఆ అలంకరణ తండ్రి నేను ఒకదవ ఉంటే అసమల్ని తీసుకోవడం తండ్రి నేను అలాంటి అలాంటి స్థితి అయ్యా అలాంటి మెలకువ తండ్రి నేను కాన్షియస్ తండ్రి మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా అయ్యా నెక్స్ట్ సార్లో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది అయ్యా దాని ఎంతో నష్టం అయిపోయింది ఈ రోజు తండ్రి మొత్తం పడిన తర్వాత ఇప్పుడు తండ్రి నేను ఎంతో రిలాక్స్ ఇచ్చేవారుగా ఉన్నాం అయ్యా అయినా నువ్వు తండ్రి ఆ రోజు యోనాకి మరో అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడు ఉన్నావు తల్లి మరో అవకాశం ఇచ్చేవాడు నమ్ముతున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా తండ్రి ఎత్తి చక్కగా వాడుకుని తన అవకాశాన్ని తల్లి స్థితిని వాడుకుని ఈ రోజు మేము ఎంతవరకు తండ్రి ఇలాంటి స్థితిని ఇచ్చిన తల్లి లిబర్టీని మేము వాడుకుంటున్నాము మాకు మొబైల్ ఫోన్ అన్ని ఇచ్చారు తండ్రి ఇంతవరకు వాడుకుంటున్నాం తండ్రి అయా మామూలు క్షమించండి మాకు జ్ఞానం దయచేయండి ధైర్యం దయచేయండి పిల్లలకి సువార్థ చెప్పడానికి ధైర్యం దయచేయండి బ్రమ్మ ఆయన ఈ కార్యం చేయండి మా పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం అయా తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు అయా తండ్రి అయినా వాళ్ళతో సహోద వాళ్ళతో ఉన్న ఏ రకంగా వాళ్ళు పంచుకోవాల వాక్యం ఏ రకంగా శువార్థ ప్రకటించేవారుగా ఉండాలి అయా తండ్రి సహాయం చేయండి పిల్లలుగా తండ్రి అయినా ఈరోజు పిల్లలకి తండ్రి ఏదైనా స్లంస్ లో పోయి చెప్పే అవకాశం లేదు తండ్రి అలాంటి పరిస్థితులు ఎన్నో పరిస్థితి తండ్రి అయా తండ్రి సహాయం చేయండి తండ్రి పిల్లలు చెప్పేవారుగా తల్లి పిల్లల్ని అందుబాటుగా అందుకోవడానికి వాళ్ళని తండ్రి ఏ రకంగా వాళ్ళకి సంధించాలి ఏ రకంగా వాళ్ళకి చెప్పాలా ఏ రకంగా వాళ్ళకి తల్లినైనా ప్రభావ తల్లిని రక్షణ శుభార్త చెప్పే విధానము మాకు నేర్పించండి సహాయం చేయండి ప్రభావితండి ప్రత్యేకంగా తండ్రి యోనస్తుల కోసం కూడా ప్రార్థిస్తున్నాం లోకంలో క్రైస్త కుటుంబాలు నడుచుకుంటున్నారు అయా సహాయం చేయండి లోక ఆకర్షణలు లోక తండ్రి నటనలు లోక తండ్రి నేనా ప్రభా తి వస్త్రాలు ప్రభా తిభా ఎవరింగ్ నేనా వాళ్ళ అటైర్ ఎవ్రీథింగ్ ప్రభా లోకంతో కలిసిపోతుంది ఎవరు ఎవరు అనేది గుర్తుపట్టకుండా అయిపోయారు ప్రభా క్రైస్త వేరుగా గుర్తుపట్టలేకపోతున్నారు విశ్వాసాలను గుర్తుపట్టలేకపోతున్నాం ప్రభా తి నేను ఒకవేళ పేరు పెట్టి పేరు వల్ల గుర్తుపెట్టినా కూడా వాళ్ళు అలాంటి జీవితం జీవించే వారుగా లేరు ఎంతో అవమానంగా ఉన్నారు ప్రభా నేను పనిచేస్తున్న స్థలంలో కూడా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు అయ్యా తండ్రి పేరు చూస్తేమో క్రైస్తవ్ కూడా బైబిల్ నేమ్స్ కలిగి ఉన్నారు దానికి ప్రభావ ఆయన ప్రభావ అలాంటి జీవితం జీవించలేని వారుగా ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ఎంతో ఆయన నీ నామానికి అవమానం ఎంతో తండ్రి ఆయన అపకీర్తి అయ్యా సువార్త ప్రకటించని ఒక భయంకరమైన స్థితి తండ్రి ఆయన మీరే దయ చూపించండి అయా బొట్లు పెట్టుకునే వారుగా ఉన్నారు అయా తండ్రి అయినా బాబా ప్రసాదం తినేవారుగా ఉన్నారు అయా తండ్రి అయినా వాళ్ళ చెప్తే చేసేవారుగా ఉన్నారు తల్లి ఇలాంటి భయంకరమైన పరిస్థితి తండ్రి జవనస్థులని ఆపం చేసుకోండి ఆయా చిన్నపిల్లలని ఆపం చేసుకోండి పరిచయం యాప్ చేసుకోండి అయా ఎండాకాలం ఈవీఎస్ అంతా పోయింది అయా జ్ఞాపం చేసుకోండి ఇదిగో తండ్రి టీవీల్లో తల్లి మొబైల్స్ లో వస్తున్నాయి గానీ ఎంతమంది వాళ్ళు చూసేవారుగా ఉన్నారు తల్లి నాణ్యత ఉన్నది ప్రభావ తండ్రి ఏదో వాళ్ళ అవసరంతో చెప్పి ఇప్పుడు డబ్బులు తీసుకునే వారిగా ఉన్నారు గానీ విధంగా తండ్రి చర్చ ఎలా చేయాలనేది ప్రభావ తండ్రి మీ సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం మీకు రూప చూపించండి ప్రభావి ప్రజల్ని ప్రభావి బిల్డప్ చేయడానికి ఆత్మీయ జీవితం ఆత్మీయ కుటుంబాలకి కట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు ఈ రోజు మామూలుకి వచ్చిన వాక్యం బట్టి మరొకసారి వందనాలు తెలుస్తున్నాను అయ్యా ఆరాధించి కొనియాడుతున్నాను అని ఇంతగా ప్రేమించి అయ్యా నాకు ఇచ్చిన ఆహారం బట్టి తండ్రి అయినా తండ్రి ఈ రాకరి కొరకు నేను సిద్ధపడటానికి కోసం తండ్రి నన్ను జనాన్ని సంధించినందుకు దానం బట్టి నీకు ఎంతో వదనాలు అలంకారులు ఎంత ఇంపార్టెంట్ తండ్రి నా ఏ అలంకారాలు నువ్వు నువ్వు నియమించే వాడుగా ప్రస్తుతాత్ముడు ఏ అలంకారాలు నియమించేవాడుగా ఉన్నాడు ఆ అలంకారాలు మా జీవితంలో నా జీవితంలో ఉన్నట్లు తండ్రి నువ్వు అయా నీకు నీకే స్థుతో తెలుస్తున్నావు నీ రక్త పోషికంగా నీకు వదనాలు నా కొరక తిరిగి రానే దేవుడైనందుకు నీకు వదినాను ఇంత గొప్ప కార్యం చేసినాను ప్రభు తండ్రి నేను నీతో రోజు ఉంటానని ఆశిస్తూ నా స్తూతి ఆరాధన ప్రార్థన వేసు ప్రభు పేట వేసుకుంటాము తండ్రి చక్రవర్తి సార్ మీరు కృప పేర్లతో బోధకులు శరీర సంబంధమైన బోధని బోధిస్తూ అనేకుని మోసం చేస్తూ వారి జేబులు నింపుకుంటూ లగ్జరీలకు అలవాటు మన క్రైస్తవ సోదరుల భక్తులని చాలా మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు వారి నిమిత్తమై వారికి రక్షించబడి ఇంకొకరిని వా వాళ్ళ అందరిని నరకానికి తీసుకుపోయే వాళ్ళు అది ఉన్నారు కాబట్టి వాళ్ళు విడిచింపబడాలని వారి చేతిలో నుంచి మీరు ప్రార్థం చేయండి హలో హలో చక్రవర్తి గారు నేను అనుకుంటా చక్రవర్తి ఆ మొబైల్ ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి ఏదో ఆఫీస్ పాని మీద వెళ్లించాడు మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి మాట్లాడు మరొకసారి ఆదాయం కృపల్ కనిపించడం ఆడని కొత్తగా సర్వ బొమ్మకి మొత్తం సృష్టి మాట్లాంటి రాజు మరి ఆ యొక్క ద్వారా మొత్తాన్ని ఆ యొక్క ద్వారా బట్టి మాట్లాడి పార్టనర్ నంబర్ 2 ఉన్న పౌన్డ్ పుస్తకం కంపెనీ సొస్తాపర్చే ఫోనా మిడిన్ మరి కొన్ననాల్ వేడిగా ఉన్నారు టాస్ టైమార్ యాదకడగా ఉన్నారు ఫర్టన్ మహమ్మద్నిక ఏచ్చ్ బి కమాండ్ కొని నాచవస్సా మార్టన్ ఏస్త ఈ చీ నిదన కొని ఈ టవర్పు మార్టన్ బుది పండిన్స్ దగ్గరాయిలంపతి టాస్ చెయై తయారీకి లేట్ కి నిపోయి తమా దేయ్ మిచీ మనది నిర్చి ఏడే మార్లస్కి పార్టీ 315 వారిన పరిమితి పరికర్త నడుస్తున్నాను మీపై ఆధారాసంగంపై ఆధారపడి ఆర్థిక పరమైనస్తున్నాండి నడుస్తున్నాను మరి భారతదేశంలో ట్రైబల్ ఏరియా జరిగింది సేవ సేవలు విషయంలో లోపు మిషనరీ గు విజయ్ గారు సార్ యాక్చువల్లీ ప్రిపేర్ ఎవరైనా ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు ముందు ఎడ్యుకేషన్ చేస్తారు ప్రిపేర్ అవ్వలేదంటే అవకాశం లేదని అని అనుకోవాలి ఓకే సార్ మీరు సార్ గుడ్ గుడ్ అందరికి ఏమన్నా బంధములు వన్ సెకండ్ ఒక అవకాశం ఇచ్చినందుకు విజయవాడకి వందని చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి చాలా వేదనలు ఉంది ఉదయం నుంచి భారంగా ఉంది బహుభారంగా ప్రార్థనలు కూడా అసలు ఆ సమాధానమే లేదు ప్రార్థనలు ఎందుకంటే లాస్ట్ నైట్ అంటే లాస్ట్ నైట్ అంటే ఉదయం పూట యునైటెడ్ స్టేట్స్ లో అరౌండ్ అంటే దగ్గర దగ్గర ఒక ట్వల్ అవర్స్ క్రితం మన రవి అక్ర గారి గురించి చాలా మందికి వెరీ ఫేమస్ క్రిస్టియన్ అకాలజిస్ట్ టీచర్ అండి అతను అతను చనిపోవడం జరిగింది అయితే అతని గురించి అనేక ప్రాంతాలలో మనము చెప్పడం అతని అతని బుక్స్ చదవడం జరిగింది అయితే ఇతని గురించి క్లుప్తంగా నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇట్లూట్ దట్ వీఆర్ పెయింగ్ టు దిస్ గ్రేట్ మైన్ ఆఫ్ గాడ్ హు శ్రమలు అనుభవించి దేవునిసేవాడు కని లక్షలాది కోట్లాది ప్రజలకు ప్రకటించింది ఆయన ప్రకటించినప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మనుషులు రక్షణ పొందటోళ్ళు అంతగా యాక్సెప్టబుల్ మినిస్టర్ ఆఫ్ గాడ్ అనేది ఇతను అయితే ఇతన్ ద్వారా అపోలోజెటిక్స్ అనే సబ్జెక్ట్ థియాలజీలో వెరీ పాపులర్ అయిన అంతగా లేకుంటే అయితే ఈ అపోలోజెటిక్స్ అనే సబ్జెక్ట్ అంటే హౌ టు డిఫెండ్ యువర్ ఫెయిత్ అనేది ఈ రోజు మరి విశేషంగా రకరకాల ఈగమ్స్ బయలుదేరినప్పుడు హెథం రకరకాల సైన్సిజం అని హ్యూమనిజం అని ఇలాంటి ఈజమ్స్ ఉన్నప్పుడు ఒక దిక్కేమో ఇతర మతస్థులతో ఇంకొక దిక్కు ఈ న్యూ ఏజ్ మూవ్మెంట్స్ తోని అటువంటి డిఫికల్టీస్టినిటీ చాలా సపోర్టివ్ గా ఇతను ఎంతో లిటరేచర్ ప్రెటైడ్ చేస్తాడు మోర్ దాన్ థర్టీ బుక్స్ అవుట్ ప్లేస్ ఆల్మోస్ట్ ప్రతి దేశం కి వెళ్లి అతను దేవుని కను ప్రకటించడం మరి విశేషంగా యవనసులకి కాలేజెస్ లలో క్యాంపస్ లలో పోయి అతను లెక్చర్స్ ఇచ్చేవాడు ఏ రీతిగా మీరు విశ్వాసాన్ని కాపాడుకోవాలా అండ్ క్రిస్టియానిటీ ఫైత్ అని అతను ప్రూవ్ చేయగలిగాడు ఆయన అనేక పుస్తకాలలో ముఖ్యంగా వాకింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అనేది ఫస్ట్ బుక్ ఆ బుక్ చదివినప్పుడు హిందూయిజం నుంచి క్రిస్టియానిటీకి ఏ రీతిగా హిందూ దేశం నుంచి లేకపోతే హిందూయిజం నుంచి వారి పూర్వీకులు ఏ రీతికి ఏ రీతిగా క్రిస్టియానిటీకి వచ్చిండ్రు అదర్ ఆ నామినల్ క్రిస్టియానిటీ నుంచి అతను ఏ రీతిగా సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి వచ్చి సువార్త ప్రకటించి ఇంజలిగా పేరేయం అటువంటి సాక్షి అతను తర్వాత అతను యవన కాలంలోనే అరౌండ్ సెవెంటీ ఇయర్స్ కి సూసైడ్ తీసుకుందాం అనుకున్నాడు అయితే ఈ క్యాంపస్ ఫర్ క్రైస్త మినిస్ట్రీ ద్వారా అతని రక్షణలోకి రావాల్సి వచ్చింది ఒక ఫాస్టర్ అతనికి ఆ యొక్క గిడి బైబుల్ గిఫ్ట్ చేయడం వలన ఆయన బెడ్ ఆఫ్ సొసైట్ లో ఈ గిఫ్ట్ వలన అక్కడ ఒక వాక్యం జీవితాన్ని మార్చింది బికాస్ ఐ లివ్ యూ షాల్ ఆల్సో లివ్ అనే వాక్యం ఆ వాక్యం ద్వారా అతను తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుని సేవకుంగా తయారయ్యారు అతని సేవ బహు కష్టతరంగా ఉండే అనేక పర్యాలు దృష్టిలో అతన్ని చంపడానికి ప్రయత్నించుడు ఎన్నిసార్లో యాక్సిడెంట్స్ అయింది బ్యాక్ ఫ్రాక్చర్ అయింది కంప్లీట్ ఫైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయింది ఆయన అతనికి టైటానియం బ్రాడ్స్ వేసి చాలా కాలం అతను సేవ చేస్తాడు ప్రపంచం అంతటా జరిగింది అయితే ఆయన చివరి చేసిన టూ మంత్స్ క్రితం అతనికి వెరీ అన్యూజువల్ ప్రాంతం అట్లాంటి రేర్ క్యాన్సర్ అన్నట్టు సృష్టిలో అంటే అది తెలుగు గదిల కింద ఉండే భాగము బోన్ క్యాన్సర్ అయింది అసలు అక్కడ బోన్ ట్యూమర్ తయారైంది అది వెరీ అన్యూజువల్ క్యాన్సర్ అసలు మిలియన్స్ లో ఒకరికే క్యాన్సర్ అండ్ డాక్టర్ డిక్లైర్ చేస్తారు ఇది అన్యూజువల్ ది వెరీ మెడికల్ ప్రోటోకాల్కే లేవు నేను టీచర్ అంటే డిక్ర్ చేసినప్పుడు లాస్ట్ అక్కడ చనిపోవడం జరిగింది అంటే మనకి లాస్ట్ అంటే వాళ్ళకి ఉదయం బట్ ఈ రోజు ప్రపంచమంతట చర్చ నుంచి చర్యలు పంపిస్తున్నారు ఈ రోజు అంతా గెలుగుతాం మనలో ఒకవేళ మనం ఎవరికైనా బేదనగా దుఃఖంగా ఉంటే మటు ఇది ఆత్మీయమైందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి మన ఆత్మలు దోషిస్తా ఉన్నాయి అంటే లాస్ట్ మంత్ లో గొప్ప గొప్ప సేవకులు ఈ లోకాన్ని గడిచిపెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా రైలా గొప్ప సేవకుడు మంచి సేవ చేసిన ఆస్ట్రేలియాలో పోయి చోట ప్రకటించి కోట్లాది కోట్లాది ప్రజలను భాషలో కల్పించినవాడు అతన్ని కూడా మనం చూస్తున్నాం క్యాన్సర్ ద్వారా మరణించడం చూస్తున్నాం అయితే గొప్ప గొప్ప సేవకులను దేవుడు ఫీకేసుకొని వెళ్తున్నాడు మనకి నష్టమే మనకి లాసు సెవెన్ కదా గెయిన్ అని సత్యం రక్తం కానీ మనం తెలిసిన రాష్ట్రం మొదటి నాలుగో అధ్యయన పదార్ వసన ఉంటాం నిరీక్షణ లేని ప్రజల వల్ల దుఃఖించదా కాబట్టి మనం కొంచెం దుఃఖమై ఖచ్చితంగా దుఃఖం ఎందుకంటే నాకైతే నిన్నటి నైట్ నుంచి అక్కడ నిద్ర కూడా అంత గొప్ప సేవకుడు విడిచిపెట్టిండే ఖచ్చితంగా దేవుడు మరి విశేషమైన సేవకు లెవెన్ ఇస్తాడు అది కరెక్ట్ కానీ కొంతకాలానికి మరియు అపోలో జ్యుసి అనే సబ్జెక్ట్ ఒక లాంగ్ గ్యాప్ ఏర్పడింది ఎందుకంటే సెవెంటీస్ నుంచి ఈ ఈ సేవకుడు మంచి సపడి సేవ చేసిన రకరకాల దేశాలు జరిగే శువార్తెచ్చి ఇంతమంది యవనస్తులనే దేవుని చెప్పించింది యవనస్తులు మరి విశేషంగా క్యాంపస్ లైఫ్ లో గొప్ప సేవ పరిచయం చేసినట్టు రవి దగ్గర ఏసే ఒప్పుకోవాలా మరి విశేషంగా నేను లాస్ట్ ఒక టూ వీక్స్ క్రితమే ఇతని ఒక మెసేజ్ వింటా ఉన్నాను పర్టికులర్లీ వై ఐఎం ఏ క్రిస్టియన్ అని అయితే ఆయనకున్న ఆ యొక్క రెవల్యూషన్స్ చాలా బహు తక్కువ మందికి వచ్చినట్టు నేను చూడగలుగుతా ఉంటాను అందుకే మనకు వారి యొక్క మెసేజ్ వినడం రీడింగ్ చాలా ముఖ్యమైనది ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మోర్ దాన్ బుక్స్ రాయగలిగింది అట్లీస్ట్ కొన్ని బుక్స్ అన్న మనం చదివింటే రైతు డిఫెండ్ చేసుకోవాలి ఎందుకంటే అనేక పర్యాలు నేను తువార్త ప్రకటించినప్పుడు పబ్లిక్ ఛాలెంజెస్ వస్తా ఉండేయండి పబ్లిక్ లో మనుషులు ఛాలెంజ్ చేసేవాళ్ళు లేకుంటే సైడ్ వచ్చి పోలే ఛాలెంజ్ చేసేవాళ్ళు సువార్త వేస్తావు ఎక్కడ నేనే దేవుణ్ణి నన్ను మొక్కండి నన్ను వర్షిప్ చేయండి అని ఎక్కడ చూపించిండడు ఏ క్రిస్టియన్ చూపించలేకపోయింది దానికి రఘు నాకు ఎందుకంటే ఆ యొక్క లో నడిపించండి వాటి పర్యాసా లో ముఖ్యంగా కైసరి కైసరి దేవుని దేవునికి ఇవ్వమన్నప్పుడు దేవుని అనేది ఏ ప్రశ్నించలేదు ఆ రోజు ప్రశ్నించలేదు ఈ రోజు కూడా ఎవరు ప్రశ్నించలేదు కైసరివి కైసరికి ఇవ్వాల కరెంటే కానీ దేవుడి ఏమైన అడిగితే మనమే దేవుని స్వరూపలం ఆ యొక్క కాయిన్ మీద కైసరి యొక్క బొమ్మ ఉంది కాబట్టి కైసరికి ఇచ్చామని చెప్పింది జస్టిఫికేషన్ బాగుంది కానీ నీ మీద ఎవరి మొహం ఎవరి ఇమేజిన్ దేవుని ఇమేజిన్ కాబట్టి నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవాలా అన్న టీచింగ్ అతనించే మనం విన్న అలాంటి వెరీ అస్టౌండ్ ఐ మీన్ వెరీ అమేజింగ్ రివలేషన్ అతని ద్వారా బయలుపరచపడము సో అతను ఏ రీతిగా డిఫెండ్ చేసుకోవడం మరి విశేషంగా ముస్లిం కంట్రీస్ ఇస్లాం యొక్క ఇస్లామిక్ కంట్రీస్లో ఏ రీతిగా ప్రభుని పరిచర్య చేయాలి ప్రసాద్ అతన్ని పరిచయం చేయాలనేది అక్కడి నుంచి మనం నేర్చుకోగలం కాబట్టి మంచి పోరాటమే పోరాడి నో డౌట్ లాస్ట్ మినిట్ లో అతని మీద కొంచెం స్కాండల్స్ వచ్చినాయి గానీ సహోదాల నుంచి త్వరగా ప్రతి సేవకానికి ఇవన్నీ తప్పవు బహు భయంకరమైన శ్రమలు ఉంటాయి మనం నేర్చుకోవాలి ఆయన విరిగిపోయి చాలా కాలం సఫర్యం బహు భయంకరమైన శ్రమలు అయినా గానీ విడిచిపెట్టకుండా దేవుని సేవ చేసి అనేక ప్రాంతాలలో అతను ప్రకటించుడు అండ్ ముఖ్యంగా ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు వెరీ అన్యూజువల్ కేసు అది భయంకరమైన పెయిన్ అన్నట్టు క్యాన్సర్ కొంటు అది ఇక్కడ మండుతా ఉంటుంది చాలా మంది ఆ బాధ భరించక నేను చనిపోతే మంచిగా ఉంటది అంటారు కానీ సేవకులకి ఇవి తప్పవు మనం ఇవన్నీ భరించాలి ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క వర్ష పీర్లో ఉన్న ప్రతి తెలుసు శ్రమ గురించి అందరం అనుభవించిన వాళ్ళమే భయంకరమైన శ్రమలు అనుభవించిన కొంతమంది లాంగ్ డ్యూరేషన్ శ్రమలు అనుభవించిన వాళ్ళం ఉన్నాము షార్ట్ డ్యూరేషన్ శ్రమలు అనుభవించిన వాళ్ళం శరీరంలో శ్రమ ఉంటుంది పౌలన్నాడు తన శరీరంలో ఒక ముళ్ళుంది అంటున్నాడు తిమోతికి కడుకు నొప్పి ఉండడు తిమోతికి హెచ్చరిస్తాడు పావులు కాబట్టి సేవ జీవితంలో ఇవన్నీ కామన్ మనం అన్ని శ్రమభవిస్తూ ఉండాలా కానీ ఒక్కసారి ఆయన సువార్త పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆ నొప్పి ఎక్కడ పోతుందో మనకు తెలియదు ఎక్కడ ఆనందము ఎక్కడ సంతోషము వస్తుందన్న విషయాన్ని మనం గ్రహించాలా ఒకటి ఏంటంటే లాస్ట్ మనం కాలాలు ముగించుకోక టైం మన ప్రభుత్వ డిఫైన్ చేస్తాడు కానీ కాలాలు ముగించుకోక ముందు మనం ఏం చేసినాం అనేది ఒకటి మటుకు పరిచర్ ఒక్కసారి పరీక్షించుకోవాలా మనం ఎంతో ఇంటెలిజెన్స్ ఉంది మనకి ఎన్నో స్కిల్స్ ఇచ్చండు ఎన్నో టాలెంట్స్ ఇచ్చిండు ఎన్ని ఆత్మలను సంపాదించగలిగినాం అనేది ఒకటి ప్రశ్న ప్రతిసారి మనం వేసుకోవాలి ఈ రోజు ఎవరికైనా నేను సువార్థ ప్రకటించిన నేను ఏ రీతిగా సువార్థ మన విశ్వా ఏ రీతిగా ఆయన సువార్తని డిఫైడ్ ముఖ్యంగా హిందూస్ మధ్యలో సేవ చేసినప్పుడు ముస్లిం మధ్య సేవ చేసినప్పుడు అటువంటి సేవ మనకి ఇచ్చిండ్రు దేవుడు వారికి సువార్త ప్రకటిస్తే ఎట్లా డిఫెండ్ చేయాలంటూ వారు ఏంటిగా క్రిస్టినిటీ ఇది ఓన్లీవే అనేది ప్రభల చూపించాలంటే కబీజ ఆయన మినిస్ట్రీ ఒక ఎగ్జాంపులరీ మినిస్ట్రీ అనేది మనం అర్థం చేసుకోవాలి అందరం కాబట్టి ఆయన గురించి కొన్ని క్లుప్తంగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు అవకాశం ఉంటే ఆయన ఆర్బీఐ వెబ్సైట్ రిజిస్టర్ చేసుకుంటే మీకు రెగ్యులర్ గా మెసేజెస్ ఇస్తాం అంటే రికార్డింగ్ ఆయన ఫిఫ్టీన్ మినిట్స్ టాక్స్ ఉంటాయి లైక్ మై పీపుల్ గెట్ మై పీకుల్ థింక్ అనేది అలాంటి కొన్ని రేడియో స్టేషన్ ప్రోగ్రామ్స్ అంటే మీరు వినొచ్చు రికార్డింగ్ ప్రీ రికార్డ్స్ అంటే ఆల్రెడీ ఆయన బుక్స్ ట్రై చేయండి చదనానికి ఎందుకంటే హౌ టుఫెండ్ దాస్బుల్ హౌ టువర్ ఫ్రీత్ అనేది అక్కడ నుంచి మనం బాగా నేర్చుకోవచ్చు ఎందుకంటే మనం నామినల్ క్రిస్టెంట్ లాంటివి వీల్ మనకు ఒక స్పెషల్ అనాయింటింగ్ ఉంది ఈ బహిరంగరమైన శ్రమల కాలంలో ఏ విధంగా మనుషులకి ఆదరణకరంగా మనం శోత ప్రకటించాలా ఆ ఇన్స్పిరేషన్ కొరకు మనము ఈ గొప్ప గొప్ప సేవకుల చరిత్ర నేర్చుకోవడం చాలా ముఖ్యమైన అవి చదివినప్పుడు మన జీవితం తారుమారైపోతా మనం విజృంభించి ఆయన పరిమిస్తా ఉంటాయి సేవలు ఎలానక వాననక పరిగిస్తూనే అటువంటి సేవా అనుభవం మనకు అందరికి అనుగ్రహిస్తుంది దేవుడు నిజాం చర్య లాంటి గొప్ప సేవకుని ప్రభు మనకు అనుగ్రహించేందుకు ప్రభుకి మనం బనాలు అర్పించుకుంటున్నాం మీకు ఎంత కొత్త విధాలను అర్పించుకుంటున్నాం కుటుంబానికి ఆదరణ అనుగ్రహించండి నేను ఆ మినిస్ట్రీ ఎండు కాలం కి వీల్లేదు దాని మరి లక్షలాది మినిస్టర్స్ యంగ్స్టర్స్ రావాల బయలుదేరి అపాలజెటిక్స్ అనే సబ్జెక్ట్ ని అనేక ప్రాంతాలకి విస్తరింపజేయాలి ప్రతి చర్చలో ఎవరెక్ట్ నేర్చుకోవాలా మాస్టర్స్ నేర్చుకోవాలి ముఖ్యంగా పాస్టర్ ట్రైనింగ్ లో అపోజిటిక్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి నేర్చుకుంటే సువార్థను డిఫెండ్ చేయగల రెండు మీద నెక్స్ట్ లెవెల్ అదే జరుగుతుంది మనకి మన సువార్థ ప్రశ్నలు వేసినట్టు మనుషుల ఆడియన్స్ నుంచి ఏ రీతిగా నువ్వు డిఫెండ్ చేసుకుంటావుల రీతిగా ప్రేమతో ప్రశ్న ఏ సేవాన్ని నువ్వు పరిశీలిస్తలే వారి హృదయం ఎంతగా ఘోషిస్తుంది ఆ అది రవిశాఖ నుంచి నేను నేర్చుకున్నాను ప్రశ్న ఏ సేవాన్ని ద్వేషం ఉండదు ప్రశ్న వేస్తుందంటే వాడి హృదయంలో ఎంత వేదన ఉంది అనేది గ్రహించగలుగుతున్నాడు అది మనం ఆ గొప్ప సేవకు ద్వారా నేర్చగలుగుతున్నాం సరే నాకు ఇచ్చిన బట్టి మీకు ఎంతో మననాలు ఆయనకి మనం ప్రభుత్వం అనుగ్రహించాడు మన తరానికి కాబట్టి ప్రభుకే సమస్త ఘనత మహిమ చెల్లిస్తున్నాం ఆయనే ఇస్తున్నాడు ఆయనే తీసుకుంటాడు సమస్త ఘనత ఆయనకే చెల్లెడు దాకా యూ వెరీ మచ్ మిషనరీలు వీళ్ళు చనిపోతూ ఉన్నారు ఇదే ప్లేస్ లో రిప్లేస్మెంట్గా దేవుడు చిత్తమైన మిషనరీలు చాలా మంది లేయాలనేసి మంచి బోధకులు కావాలని ధైర్యంతో వెళ్లి సువార్తను ప్రకటించాలని కాపుల కాలంలో ఎలాగైతే సువార్త వాళ్ళు సిద్ధించి చేస్తున్నారు అటువంటి రీతిలో ఇప్పుడున్న ఎవరు వీళ్ళు లేసి ఈ మిషనరీలు లాగానే వర్క్ చేయడానికి దేవుడు లేపాలనేసి అసలు స్పష్ట చేయాలంటే మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియమైన పరలోక తండ్రి పరిశుద్ధమైన శాస్త్ర రామకు ఎంతో గొప్పది అపారము అద్భుతం ఆశ్చర్యం వర్ణనా ఏమి నీకు చెల్లించలేము నీకు ఎప్పటికీ మేము రుణ స్థలము వందన తండ్రి మీ పిల్లలుగా మా తండ్రి మీ కుటుంబ సభ్యులుగా నిపుణులుగా మమ్మల్ని అంగీకరించిన స్పోయి మేము అంగీకరించినందుకు మీరు మమ్మల్ని మీ పిల్లలుగా అతన్ని అంగీకరించారు అధికారం ఇచ్చినందుకు మీరు స్తోత్రం ఉన్నాయని ఈ లోకంలో మేము మీ పిల్లలుగా మేము మా ప్రభుత్వ తండ్రి చలామణి మీరు సహాయం చేసి విధానములు బట్టి మీకు వేలాది కోట్ల వందలములు స్తోత్రములు తెలియచేసుకున్నాం తండ్రి మీకు వండున ప్రత్యేకంగా మా ప్రభుత్వ అదే మరి మీ బిడ్డలుగా మేము మీకు సంబంధించిన వారుగా మేము డిపెండ్ చేసుకుంటూ ప్రజలకి ఏ విధంగా తెలియచేయాలి మిమ్మల్ని గురించి ప్రజలకు ఏ విధంగా పర్యటించాలి అనేటువంటి విషయాలను మా మా తండ్రి అనేకమైనటువంటి విషయాలను ఈ ప్రత్యక్షతలో పెంచుకొని ప్రజలకు ప్రపంచానికి పరిచయం చేసి అనేకమైనటువంటి ఎవరిన జీవితాలను అనేకమైన కుటుంబాలను గొప్ప అనేక భాషలు మాట్లాడే ప్రజలను దేశాలలో ఉన్న ప్రజలను మా ప్రభుత్వం ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప మా ప్రభ మీరు మీ వాసులు అయ్యా రమేష్ జగ్రయస్ గారిని బట్టి మీకు వందనాలు మా ప్రభ మీరు ప్రేమించి వారికి ఇచ్చిన ప్రమోషన్ బట్టి మీకు ఉన్ననాలు ప్రభా మీరు పిలుచుకున్నారు మీ సన్నిధులు వారు ఉన్నారని మేము నమ్ముతున్నాం మా తల్లి ఒక రోజు మేము మా ప్రభ ఇప్పుడు మేము చెప్పుకుంటూ ఉన్నాం ముఖాముఖిగా నేనైతే ఇంతవరకు వారిని తోడలేదు పలుమార్లు విన్నానే తప్ప కానీ ఒక రోజున మీ దగ్గర వచ్చినప్పుడు ప్రభుల్తండి వారిని ముఖాముఖంగా చూసి మా ప్రభుత్వతని సుచించినట్లు మయమర్చినట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని ప్రబుల్తని చేరుకునే భాగ్యం నాకు దయచేయండి మా పితృడైనటువంటి వారిని పరిశుద్ధులైనటువంటి వారు అందరినీ మా చూసి కలుసుకుని నిన్ను సుతించి నిన్ను ఆరాధన చేసే మహాభాగ్యం కొరకు ఎదురు చూస్తున్నాం కృప చూపించండి ప్రభుత్వం వందనాలు తండ్రి అయ్యా మా ప్రభుత్వ వారి ప్రత్యక్ష మా ప్రభా వారికి అనిపించేటువంటి మా ప్రభావ జ్ఞానము మేము కూడా కలిగి ఉంది ఈ రోజుల్లో ప్రభు మా తల్లి మమ్మల్ని మేము మీ కుమారులుగా మీ విశ్వాసులుగా మా ప్రభుత్వ తల్లి మేము ప్రభావ ఆ ప్రజలకు మా ప్రభుత్వం మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా భక్తుల్ని కాపాడుకుంటూ మా ప్రభా ప్రజలకు ప్రకటించడానికి వారిని మీ కొరకు సహాయం ఇచ్చేయండి ప్రభుత్వ మీకు వంద స్తోత్రాలు ఇది గొప్ప బాధ్యత అవకాశము వారి గురించి వినడానికి మా ప్రభుత్వ మా తల్లి మీ పిల్లలుగా ఉండడానికి మీరు ఇచ్చే అవకాశం పట్టి మేము వంద నూల స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఆరాధన ఇచ్చి పోకు మాత్రం చెందు నువ్వు దాకా అతన్ని ప్రార్థన చేసుకోవడం సహాయం చేతులైన వారిని ఆ మా ప్రభుత్వం దైవద్యులు మీరు తీసుకుంటున్నారు గొప్ప సేవ చేసే జీవితాలను త్యాగం చేసి ప్రాణాలు సైతం తెగించి అతన్ని ఈ పని జరిపించిన మిషనరీస్ దైవిద్యం వారు అందరూ కూడా ఒక్కొక్కరుగా కొనుక్కోబెడుతున్నారు తల్లి దయచేసి మా ప్రభావ ఆ స్థానమును మరొకరు ద్వారా నింపమని అవా మా ఆ స్థానమును ఎవరో ఒకరి ద్వారా కాకుండా అది మా ద్వారా నేను నింపమని మాలోని గొప్ప సైనికుల్ని మాలోని గొప్ప నాయకుల్ని మాలోని గొప్ప త్యాగధనుల్ని అప్పుడ సేవ చేసేటువంటి గొప్పతన సువార్థికుల్ని మిషనరీస్ ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం వారి తరమలో వారు గొప్ప పరిచర్య చేసి వారి జీవితంలో వారి సమయంలో ముగించారు వారి పరిచర్ ముగించారు తండ్రి మేమిచ్చిన ఈ సేవను మేము మా తర్మలో కొనసాధించకు బలముగా జరిగించడానికి సహాయం చేయండి రాజ్యపరని జీవితము ఆయన రాజ్యపడని పరిచర్య ప్రభావ నీ కొరకు ఒక శక్తివంతమైన పరిచర్య మేము చేయట్లు ఆత్మ అభిషేకము శక్తిని కృపలు జ్ఞానము దయచేయండి అతి గుండె బరుక్కున్న గుండెయండి ప్రభుత్వం వాడుకుండీ సిద్ధవుగా ఉన్నాము ప్రభుత్వ అయ్యా ఒక ద్వారా మాట్లాడారు తండ్రి అయ్యా ఇదే సమయము దేవుడు కొడుకు నేను నిలబెట్టడానికి ప్రజల పక్షాన మాట్లాడడానికి పని చేయడానికి ఈ సమయం నువ్వు ఉపయోగించకపోతే నీవు నువ్వు నీటి మరణ నశించిపోతావరని ఓ వారికి నశించిపోతున్న వారికి రక్షణ మరొకరి ద్వారా ఎవరి ద్వారా వస్తుంది కానీ నువ్వు మాత్రం నశించిపోతావు ఈ రోజున దేవుడు ప్రభు నాతో మాట్లాడినందుకు దాసుల ద్వారా ఈ రోజు నేను మౌనంగా ఉంటే నేను నా ఇంటి వాళ్ళను నాశనైపోతాను నేను నా ఇంటి వాళ్ళు రక్షణ పొందినట్లుగా నేను స్పందించినట్లు అని ప్రభావ అని సరిహించినందుకు అందు ప్రభుత్వ అయ్యా అయా అయ్యా పక్షంగా నేను ఉపశించినప్పుడు నేను ప్రార్థించడాకు నేను అధికారులతో మాట్లాడడానికి ప్రభు నేను ధైర్యంగా ప్రకటించడానికి నేను ప్రాణాలు నేను సైతం తెలిసింది కొరకు నెరవేరడానికి సహాయం ఇచ్చేది పొందుకొని కొరకు పనిచేయడానికి నాకు చూపించండి నా కుటువంటి చూపించండి మా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బాక్లు అభిషేకం దయచేయని వాడుకున్నాం పోతు బాగా బయబుల్ లేదు ఆయన అయితే కలిగి సహాయం ఇచ్చేయండి చూపించి మొదలు వాడుకున్నాడు ఈ తరంలో మీకు ఆరోపించవచ్చు చిన్న సతి ఆరాధన మీకు సమర్పించవచ్చు ప్రార్థన చేసి అనుకున్నాము తండ్రి ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగల్ వాళ్ళు ముఖ్యంగా మన హైదరాబాద్ లో ఇంకా కొద్ది రోజుల్లో అయితే చాలా స్ట్రిక్ట్ వాళ్ళని విజృంభించబోతుంది అంటే క్రైస్తవ చాలా వాళ్ళు ద్వేషపూరితంగా ఉన్నారు మన హైదరాబాద్ లో మాకు తెలిసిన సంవత్సరం వరకు కొద్ది రోజుల్లో ఒక సంవత్సరం తర్వాత పరిస్థితులు వారి హ్యాండ్ వెళ్ళిపోవచ్చు అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా మేమున్న దమ్మాయి కూడా ఈ సైడ్ చాలా ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ ఉంది ఇంకొకటి కుల వివక్షలు మతభేదాలు విగ్రహారాధన ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ గురించి మీరు బిస్టుల గురించి ముస్లింస్ గురించి వీళ్ళ గురించి మీరు ప్రేరు చేయండి సార్ సారీ సార్ మా పేపర్ లో మా గొప్ప దేవస్థికమైన మా తండ్రి మహాగణుడ మహమ్మతుడా పరిశుద్ధుడ శనివాసి అత్యంత జాలి కృ కలిగిన మా గొప్ప దేవ దయాదాక్షి కరుణా కటాక్షం చూపించే మా తండ్రి మా నాయన హృదయకాల సమయంలో మరి ఒకసారి ఆయన మేమందరం ఆన్లైన్ లో ప్రియుల బాయ్ శుకృష్ణ నామమున తండ్రి మిమ్మల్ని పూజిస్తూ హెచ్చిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ సన్మతి పాదం ఆయన ఎంత గొప్ప దేవుడు మా తండ్రి ఒక మాట చేత సమస్త సృజించిన దేవుడు స్తోత్రంలో ఆయన నరుని మీ కోలిక మీ స్వరూపము సృజించి నరు సహవాసాన్ని కోరిన దేవుడు ఆయన నరుడు పాపంలో శాపంలో పడినప్పుడు విడిచిపెట్టక తండ్రి ఆయన ప్రియ కుమారుని ద్వారా తిరిగి పొందిన విధానం కైస్త స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన మా యొక్క జీవితం పాప జీవితం శాప జీవితం తండ్రి విడుదల విమోచన దయచేసిన విధానం బట్టి తండ్రి చెల్లించుకుంటున్నా ఆయన గొప్ప దేవుడు ఆయన తండ్రి కార్యములు నైనా ఎవరు వర్ణించగలరు అద్భుత ఆశ్చర్య కార్యం చేయగలదేవుడు పరిశోధింపజాలన్నటువంటి కార్యం చేయగలదేవుడు అదే కాల సమయం తండ్రి ఆ దృష్టికి తీసుకొచ్చిన వాక్యం పట్టిస్తూ ఉన్నాయి నాలుగు నాలుగు ప్రకారం నాయన నీవు ఈ సమయంలో ఏమేమి మాట్లాడక మౌనంగా ఉన్నప్పుడు యూధులకు సహాయం వేరొక నుండి వచ్చామని చెప్పారు కానీ నేను నీ ఇంటి వారు ఈ సమయాన్ని బట్టి రాజ్యంలోకి వచ్చేది ఏమో ఆలోచించామని చెప్పారు మాట్లాడి ఈ మాటలు పట్టిస్తాం ఈ మాటలు మాత్రం కూడా మాట్లాడుతున్నాయి చర్చించుకుంటున్నా వాక్యములు ప్రకటించము సమయముందు సమయంలో ప్రయాసపడము దీర్ఘశాంతం ఉపదేశించము బాబా ఖండించము పెద్దించుకుంటూ చెప్పి గారు తిమౌతికి రెండో తొమ్మిది నాలుగు రెండు ఆయన ప్రభు మేము ఆ విధంగా తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించడానికి మా నోరు తెరవడానికి నాయన సహాయం చేయండి అనేకులు నశించుకుంటున్నారు ప్రభుత్వం చేస్తుంటే ప్రభు అదే కూడా సిద్ధపడి ఉండటానికి తండ్రి సహాయం చేయండి మీరు అక్కడ ఎప్పుడొస్తుందో మాకు తెలియదు తప్ప బుద్ధి లేని కన్నీకులుగా సహాయం చేయండి బుద్ధి కలిగి మెలకు సహాయం చేయండి మా దేవా మా తండ్రి నో విన్ పట్టించుకోవడం చదివించుకుంటున్నాం మా దేవ మా తండ్రి be alert at all times and in hope in the 36th lord the surrounding papa and help us lord that we may be alert at all times sorry adei vedi naina mark 13 and we peru rendu prakaram kuda na no one knows the power of the lord and va devat he comes like a thief and said na pavul garu to peter peter kuda na set chukutha is the part of the right check to va ఆయన మేము మా రాజుల రాజులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధపడలాగా సహాయండి మేము సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధపాటు మా తండ్రి మా దేవీ అలాంకరణ ధరించుకొని రక్షణ వస్త్రం వేసుకుని భయ వస్త్రం వేసుకుని ప్రభుత్వాలు ఆయన తండ్రి స్థుతి వస్త్రం మేము ధరించుకుని సిద్ధపడటానికి సహాయం మా దేవ తరించుకుని దేవ ఆయన ప్రభు అటువంటి మనస్సును అటువంటి హృదయాన్ని ఈ సమయంలో ప్రభు ఆయన పరిస్థితులు ప్రార్థిస్తున్న తండ్రి సహాయం చేయండి ఆ దేవుల్లో ఆపదలు చేయండి ఆయన ముఖ్యంగా మీ వ్యతిరేకంగా తండ్రి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభు ఆయన ఆ యొక్క తండ్రి శక్తుల గురించి ప్రార్థిస్తున్నాడు ఆయన సహాయం చేయండి తండ్రి ఇతర తండ్రిని ఆయన ఆ యొక్క హైందవ నాయన తండ్రి ఆ యొక్క వారు తండ్రి మత చందస్తుల తండ్రి ప్రభావ ఈ యొక్క తండ్రి దాని మీద వాళ్ళు ప్రభావం సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి జ్ఞాపకం మా దేవ తండ్రి మీరే సంవత్సరాలు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రినైనా ఈ యొక్క దాడుల నుండి వారి యొక్క ఫ్యాన్స్ నుండి ఆయన మీ యొక్క క్రైస్తవ సమాజాన్ని కాపాడండి ఎన్నో ప్రభావి ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఇది అమ్మాయి కూడా మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి స్టేట్ అంత తెలంగాణలో భారంగా ప్రతి ఒక్కరికి దాడులు ఎక్కడ సహాయం చేయండి మీ యొక్క స్వార్థ ప్రకటించలేనటువంటి స్థితి లోపల ఓపెన్ గా బైబుల తీసుకుని వెళ్లలేనటువంటి స్థితి ప్రభుత్వం అంటే జ్ఞాపకం చేసుకుంటాయి వారి యొక్క పన్నాగాలు వారి యొక్క ఉద్దేశాలను నిష్కలం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు దాదాపుగా వారందరూ మూడుదైన మీటింగ్స్ పెట్టుకున్నారని తెలిసింది తప్ప ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ ప్రతి రంగ తండ్రి వాళ్ళు ఏర్పాటు చేసుకుని తండ్రి ఎవరు వచ్చిన వారిని దాడి చేసే విధంగా ఆయన వారు సిద్ధపడుతున్న ప్రభు సహాయం చేయండి మా తండ్రి ప్రభుత్వం కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం హాస్టళ్లను తండ్రి వివిధ తండ్రి ఆ పెద్దలు విశ్వాసాలు పిల్లలు ఎంతో శ్రమలు వివిధ ప్రాంతాలు ఎదుర్కొంటున్నారు సహాయం చేయండి అన్ని శాబ్దాల వారికి దయచేసి ఈ వాక్యం బలంగా ప్రభు ఆ ప్రాంతాలకు వెళ్ళినట్టు సహాయం చేయండి తండ్రి చె తండ్రి ప్రభుత్వ ఈ యొక్క ఆరాధన జ్ఞాపకం చేసుకుంటీ అదే విధంగా నాస్తికులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ సత్యము మీ తెలుగు వారి పెళ్లి సహాయం చేయండి వారు మీ వైపు తిరిగి తండ్రి హక్కునేలాగా సహాయం చేయండి తండ్రి నాయన జ్ఞాపనం చేసుకోండి ఆ యొక్క మూడో విగ్రహాలను వదిలిపెట్టి సజీవుడు అయినా నిన్ను హక్కునే విధంగా సహాయం చే తండ్రి ప్రభా నాయన ప్రభా మీరే వారితో మాట్లాడే తండ్రి మీరు మాత్రమే వారి జీవితాలు మార్చగలరు ప్రభ మాత్రమే వారితో ప్రభావం మీరు నేను వారి హృదయాన్ని కఠినమైన వారి హృదయాన్ని నల్గొట్టగా మీ వాక్యం అనే శుద్ధితో ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి జ్ఞాపకం చేసుకున్నాం నేను గొప్ప కార్యం చేయడం భారతదేశం అంతటి కూడా ప్రభావం మీరే తండ్రి మీ సేవలు లేకుండా అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం హత్యలో జరుగుతున్నా సహాయం చేయండి అదే విధంగా తండ్రి ఈ రోజు మా దృష్టి తీసుకొచ్చిన వచ్చినటువంటి ఆ ఎక్కడైనా మిషనరీలిస్ట్ అపోలోజిస్ట్ ముస్లిం కంట్రీస్ లోను కమ్యూనిస్ట్ కంట్రీస్ లో యూనివర్సిటీస్ లో యోనస్తుల మధ్య అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకు ఆయన వైపు నుండి సమాధానం ఇవ్వగలిగిన పర్భ ఆయన మీకు చూస్తూ ఆయనకిచ్చిన జ్ఞానము బట్టి ప్రభుత్వం ఆయన వాడుకున్న విధానం బట్టి ఎన్నో ఆత్మలు తగ్గ ఆయన విధానం ఆయన అటువంటి వారిని లేపవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా మధ్య కూడా ఆయన సహాయం చేయండి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేసి ప్రార్థిస్తున్నాం అంటే గొప్ప గొప్ప దైవ దానికి మా ముందు చూసాం వాళ్ళ జీవితాలు కూడా మేము చూసుకుంటున్నాం సహాయం చేయండి అటువంటి ఆత్మను కలిగిన వారిని మేము కూడా ముందుకెళ్ళడానికి సహాయం చేయవలసింది అంటే ఈ విధంగా ఆన్లైన్ లో అందరం కూడి ప్రార్థించడానికి సమయాన్ని బట్టించుకుంటూ అంటే నాయన సమయంలో మేమేమంటే ఫలవర్తీగా చేస్తారని మమ్మల్ని మా సమస్య మీకు ఏ సూచిస్తున్నాం అడిగి వేడుకలు ప్రతి మార్చు ప్రార్థిస్తున్నాము తండ్రి విజయ గారు మరి అందరూ కూడా మాట నేను డ్రాప్ అవుతున్నాను సుమోది సార్ బొలెరు పోయి రిక్వెస్ట్ అండి అది రిలీజ్ క్లచ్ పేట్ అన్ని కూడా పోయినాయి అని చెప్పేసి అన్నారు నేను మా ఫిల్ తీసుకొచ్చిన తర్వాత ఆ బండి మూవ్ అవట్లేదు అనమాట సో దాని ఫస్ట్ అని చెప్పేసి అది ఫోటో మెకానిక్ రమ్మంటే అక్కడికి వెళ్తున్నాను అనమాట టెన్ థర్టీగా రమ్మన్నది మన ట్రైట్ కదా నేను వెళ్దాం అని చెప్పేసి అది కొంచెం మీరు డ్రాప్ అవుతాను మీరు వేరే వెళ్తే ఇంకో అంటే ఓకే ఓకే ఓకే దీన్ని కట్ అయితే మీరు డిస్కార్ట్ అయిపోద్ది సరే కూడా బాత్సం చేస్తాను మేము మేము యాప్ చేస్తాం బాస్ ఎస్ ఐదు కూడా